ప్రార్థం చేశా పరిశుద్ధులకు దేవా ఏసయా మీకు వదనాలైనా సర్వనతుడా సమస్త సృష్టికి మూలకారకుడా ఆది సంబుతుడకు దేవా ఏసయా మీకు వదనాలైనా ప్రవ్వా సమస్తము మీ మూలంగానే కరిగేను ప్రవ్వా మీ మూలంగా కరిగిందే కావద్దు ప్రవ్వా మీ కొరకు కలిగాను ప్రవ్వ ఆ విషయాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మీ క్షణం కాబట్టి సమస్త సృష్టి మీద మీకు అధికారం ఉందినైనా మేమంతా ఆ సృష్టిలో ఉన్నాం ప్రవ్వ కాబట్టి మా మీద మీకు అధికారం ఉందినైనా కాబట్టి ప్రభా మేం తప్పిపోకుండా తొట్టిల్లకుండా మమ్మల్ని కాచి కాపడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రవ్వ ఈ యొక్క సాయంత్రం సమయంలో వాక్యాన్ని వినడానికి వచ్చినాం కాబట్టి మమ్మల్ని కాచి కాపడమని ప్రార్థిస్తున్నాం మీ వాక్యం ప్రవ్వ మమ్మల్ని ఆదరించాలా మీ వాక్యంలో మమ్మల్ని జీవింపజేయండి ప్రవ్వా మీ వాక్యాన్ని మేం విడిచిపెట్టకుండా ప్రవ్వా ఓ ప్రభు వాటిని మా హృదయంలో భద్రపరచుకునేలాగానే సేపడండి వాటిని మాకు బాసికంలాగా కట్టుకునేలాగా సేపడండి ప్రవ్వాటిని అనేకులకు మేం చూపించాల ప్రవ్వా అనేకలకు వాటిని మేము ప్రకటించాలని ఆయన అటువంటి జీవితంలోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా ప్రపంచమంతటా భ్రష్టత్వం ఎక్కడ చూసినా భ్రష్టత్వమే ఉంది ప్రవ్వా సామాన్య జీవితంలో ఆ రీతిగానే ఉంది ప్రవ్వా మరి విశేషంగా ప్రవ్వా క్రైస్తవ జీవితంలో అదే రీతిగా ఉందినైనా ఇవన్నింటినీ మీరు మాకు చూపిస్తున్నారు కాబట్టినైనా వాటిని మేము అసహించుకుని మిమ్మల్ని నిండు మనసుతో సేవించి ప్రేమించే బిడలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం యుగ చివరి అంచులో మేము ఉంటుండగా మేం జాగ్రత్తగా మీ వాక్యాన్ని గైకొని దాని ప్రకారంగా జీవించలాగా అనేకులకు దాన్ని ధైర్యంగా ప్రకటించేలాగా సహాయపడమని మీ కృపలో మరోసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి సామెతల గ్రంథము మొదటి అధ్యాయం గత రెండు వారాల నుండి మనము క్రైస్తవ జీవితము ఏ రీతిగా ఉంది ప్రపంచమంతట అన్న విషయాన్ని ధ్యానిస్తున్నాం ఎందుకంటే క్రైస్తవ సంఘం ప్రపంచమంతట ఉన్నది కాబట్టి వారు అంతకంతకు చెడిపోయేరి అన్న వాక్యము మనకి జ్ఞాపకం చేస్తా ఉంది క్రైస్తవ జీవితము ఏ రీతిగా ఉంది ఈ రోజు అనేది అందుకే ఈరోజు ఆరో తారీఖు జనవరి రెండు సంవత్సరం బైబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా అనగానే మొన్న నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో క్యాలెండర్ కథ అనేది వచ్చింది అయితే సంపత్ తీసుకొచ్చి చూపిస్తున్నాడు ఈ క్యాలెండర్ సరే నాకు ఎందుకో యశ్వంత్ కూడా ఫోన్ చేసి జ్ఞాపకం చేసి దీని గురించి మీతో చూసే జ్ఞాపకం చేసిందా అయితే అన్నా దగ్గర దగ్గర నాలుగైదు సంవత్సరాల క్రితం ఈ వాక్యం మనము వైఎంసీఏలో విన్నాం దాని తర్వాత మళ్ళా నాలుగు సంవత్సరాల తర్వాత అన్యుడు ఒక అన్యుడు కెలెండర్ గురించి ఇందులో రాసింది న్యూస్ పేపర్లో అనేసి అంటే సరే నేను నాకు ఈ పేపర్ రాదు నమస్తే తెలంగాణ పేపర్ రాదు నాకు ఆఫీస్లోనే చూడాలా అలాంటి టోపిక్ లేదు ఆఫీస్లో విపరీతంగా పని ఉంది రోజులలో కాబట్టి ఆన్లైన్ చూసిన నేను దాని తర్వాత చూపిస్తే చూసినాను ఆన్లైన్ లో చూసినాను చదివిన ఆన్లైన్ ఉంది మొత్తం పేపర్ ప్రతి రోజు ఒక దేవత కర్పించబడింది ప్రతి నెల ఒక దేవత కర్పించబడింది ఆ దేవత పేర్లు వాళ్ళ ఊర్లు అవన్నీ అలా క్లియర్ గా ఉన్నాయి జూలియన్ క్యాలెండర్ అంటే ఏంది ఈజిప్షియన్ క్యాలెండర్ అంటే ఏంటి బైబలి క్యాలెండర్ అంటే ఏంది అనేది సరే ఇది ఎవరు చదవాలా అంటే క్రైస్తవం చదవాలా ఇది ఒక అన్యుడు రాసిండు కానీ ఇది చదవాల్సింది క్రైస్తవులు వాళ్ళకి విషయం అర్థమైతే సరే మనం సమూస నెల నుంచి బయటకు వచ్చినాం చాలా ఫ్రీడమ్ ఎంతో సంతోషంగా ఉంది నాకైతే ఆ నెల నుంచి బయటకు వచ్చినందుకు అది ఊపిరడనంతగా ఉంటది ఆ నెల కానీ ఒక దిక్కు చలి ఉంటుంది పర్లేదు అది భరించగలం కాని అన్నిటింటే ఊపిరింతగా ఉండేది ఉకిసబ్సేది ఆ నెల అంతా ఆ రీతి ఉంటది ఎక్కడ చూసినా వాసన ఎక్కడ చూసినా తిండి ఎక్కడ చూసినా ఎంటర్టైన్మెంట్ ఎక్కడ చూసినా మంచి మంచి బట్టలు వేసుకోవడము ఎక్కడ చూసినా డెకరేషన్స్ అంతా ఎక్కడ చూసినా ఆడంబరంగా సంబరాలుగా ఉంటాయి కదా కానీ అది ఉక్కిరి బిక్కిరిలాగా అక్కడ పోతే ఉండలేము ఒక క్షణం ఉండలేము ఎందుకు ఉండలేము నీ ఆసభ ఘోషిస్తుంది ఇది ఏ రీతికి కూడా నీ ప్రభుకి సంబంధించింది కాదు అన్న విషయాన్ని అవన్నీ జ్ఞాపకం చేస్తాయి సరే ఒక రొచ్చి జ్ఞాపకం చేయాలా మనకి ప్రభు ఎంతో కాలంగా జ్ఞాపకం చేస్తున్నాం మనం వాటిని స్వీకరించేసి కానీ దేవుడు ఆ రీతిగా సరే అనేక కాలాలలో అనేక పర్యాలలో అనేక విధాలుగా ఆయన మాట్లాడుతూనే ఉంటాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం మన ప్రభు ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది ఈ రోజు గాడిదతోని కూడా మాట్లాడగలడు అనిలతోని కూడా మాట్లాడగలరు ఎందుకు అంటే మనకి బుద్ధి కలవడం కొరికే ఇవన్నిటిని రాసి పెట్టింది దేవుడు మన కొరకు సరే నువ్వు ఎట్లా బైబుల్ చదువు కనీసం ఇవన్నీ చదువు నువ్వు ఎట్లా వీటిని చదువుతావు కాబట్టి కనీసం ఈ రీతిగానే తెలుసుకో అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి సరే క్యాలెండర్లు ఎందుకు తారుమారైనయి సరే మనుషుల కల్పితాల వల్ల తారుమారైనయి కాబట్టి ఈ క్యాలెండర్స్ ప్రకారంగా ఎవడన్నా ప్రవచనాలు వెతుక్కోవాలంటే వాళ్ళు కచ్చితంగా మోసంలో ఉన్నట్టు ఎందుకంటే అది అన్యులు తయారు చేసుకునే క్యాలెండర్స్ ఏ రీతిగా దేవుడికి సంబంధించిన కానీ కాదు వాళ్ళ విదులు వాళ్ళ జ్ఞానము వాటిని వాడుకొని ఆ క్యాలెండర్ తయారు చేసారు సూర్యుడు చంద్రుడు గ్రహాలు ఒకదాని చుట్టూ ఏ రీతిగా తిరుగుతూ ఉంటాయి ఆ తిరుగు తిరిగేదానికి ఒక ఒక ఇప్పుడు ఒక సైకిల్ అంటాం మొత్తం ఒక రౌండ్ కొడితే ఒక సంవత్సరం అంటాం అంటే భూమి సూర్యుని చుట్టూ ఒక రౌండ్ కొడితే వాళ్ళ నియర్ అవుతదేమో ఇట్లన్నీ రాసిపెట్టిండలా సార్ ఇవన్నీ మనకు అవసరం లేదు అది దేవుడు ఎప్పుడూ వాటిని ఆ రీతిగా తయారు చేసాడు గ్రహాలను ఆరితిగా తయారు చేసిండు సృష్టిని అంతా ఆరితిగా తయారేసిండు అంత బాగున్నది అనడం లేదా కణంలో అంతా బాగుంది అంటే అంత పర్ఫెక్ట్ గా ఉంది అందులో ఏ లోపాలు లేవు ఈ సృష్టిలో ఏ లోపాలు లేవు సరే ఒక సృష్టిలోనే లోపముంది అదే మానవ సృష్టి కదా మానవ సృష్టిలోనే లోపముంది ఎందుకు లోపముంది దేవుడు పెట్టిండ మానవుడు ఏర్పరచుకుంటూ మానవుడే తెచ్చిపెట్టుకుంటూ ఆ లోపాన్ని సరే మానవుడు తెచ్చుకున్న లోపాన్ని గానీ వానంతట వాడు సరి చేసుకున్నాడు కాబట్టి దేవుడు తన సొంత కుమారుణ్ణి మన కొడుకు పంపించడం అన్న విషయాన్ని మనం సరే రెండు మూడు వారాల నుంచి ధ్యానించిన విషయం అదే కదా మీకు ప్రవచనం అదే మన ప్రభువు బెత్లహేమ్ లో ఏ బెత్లహేమ్ లో పుట్టాలా సంబంధించిన బెత్లహేమ్ లోనే అనేది ప్రవచనం కాబట్టి ఆ ప్రవచనం నెరవేరింది సరే కానీ ప్రవచనము ఆయన పుట్టుక ప్రవచనం కంటే ముందు ఆయన మరణానికి సంబంధించిన ప్రవచనము ప్రవచించడం అనేది ఆశ్చర్యకరమైంది కాబట్టి ఆయన దృష్టిలో టైం వెనకలికి ముందుకి ముందుకి వెనకలికి వెళ్తా ఉంటది అన్న విషయం మనం అర్థం చేసుకోలే ఎందుకు మరణం చాలా ప్రాముఖ్యమైంది ఆయన పుట్టుక అంటే సంతోషకరమైంది ఎందుకంటే లోకానికి రక్షకుడు పుట్టిండు కానీ ఎప్పుడు వస్తుంది రక్షణ ఆయన మరణిస్తేనే కాబట్టి అందుకే మరణానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది బైబుల్ మన ప్రభువు మన కొరకు మరణించకపోతే మనకి రక్షణ రాదు ఆత్మీయ జీవితం చూస్తేంటే ఆయన మరణిస్తేనే నీ హృదయంలో పుట్టగలడు అనేది రెండవ వచనం మొదటి వచనము ఆయన పుట్టుక ఆయన మరణానికి సంబంధించింది అయితే రెండవ వచనము ఆయన తెల్లవారి వేకోవచ్చు వల్లే నీ హృదయంలో ఉదయించాలా అనేది పేతూరు రాష్ట పత్రికలో ధ్యానించిన వాక్యం కాబట్టి ఆయన మరణం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నూతనంగా ఆయన నీ హృదయంలో జన్మిస్తుంటాడు ప్రతిరోజు అరితిగానే ఆయన వాక్యం కూడా మనల్ని హెచ్చరిస్తుంది కానీ వీటన్నిటినీ పక్కకు నెట్టేసి క్రైస్తవ జీవితము బాహతంగా విజృంభించి ఆయనని తృణీకరించడం అన్న విషయాలే మనము కొంతకాలం నుంచి ఇక్కడ ధ్యానిస్తున్నాం అందుకే ఈరోజు మనకి సామెతలు చాలా అవసరం సామెతలు అంటే బుద్దివాక్యాలు కదా మనకి సామెతలు చాలా అవసరం అందుకే నేను పోయిన వారం నుంచి విషయాలు ధ్యానిస్తున్నా ఎంతకాలం ఇది ఎంతకాలం మీకే గ్రంథం పోతా ఉంటుంది ఎంతకాలం చిన్న ప్రవక్తలకు సంబంధించిన వాక్యూ పోతా ఉంటాయి ఈ సంవత్సరాలు దాటిపోతున్నాయి రెండు సంవత్సరాలు అయిపోయినాయి దగ్గర దగ్గర వాటిని చూస్తూ చూస్తున్నాయి ఇది మూడవ సంవత్సరాలు అడుగు ఇది నీది కాదు ఇది నాది అంటున్నాడు ప్రభు ఇది మనది కాదు ఆయనది ఆ వాక్యం ఆయన నడిపింపు ఆయన ఏరీతిగా నడిపిస్తే మనం ఆ రీతిగా పోవాల నేనున్నా ఎవరున్నా ఇక్కడ అంతే పని మనమందరం కాకపోతే ఇంకొకరి లేపుతాడు దేవుడు ఎందుకంటే అనాది కాలం నుంచి ఆయన ఆ రీతిగానే లేపుతున్నాడు ఒకటే స్థలంలో మనం చూసినాము పోయిన వారు కొంతకాలం కింద ఒక ప్రాంతంలో యషయాని లేపిండు ఇంకొక ప్రాంతంలో మీ కాని ఒక ప్రాంతంలో అంటే రాజుల భవనంలో రాజ్య మందిరంలో యషయ ప్రవచిస్తున్నాడు ఊరి మారుమూర గ్రామం చిన్న ఊరిలో మీక ప్రవచిస్తున్నాడు అంతే తేడా కానీ ఇద్దరిని ప్రభు ఏర్పరచుకున్నాడు ఒక యశని ఏర్పరచుకోవచ్చు కదా దేశమొదట నువ్వు లేదు ఆయన విధానం అది గానే కాదు ఆయన తలుచుకుంటే ఆయన ఒక్కడు గాబిరియల్ దూతకి చెప్పలేడా ప్రపంచం అంతటి పోయి ఇట్లా అనేసి కట్టే ఇట్లా తిప్పేసే చుట్టూ అందరు రక్షణకు వచ్చేస్తానని చెప్పలేడా చెప్పగలదు కదా ఆయన నోటి వాక్కు చేత సృష్టి ఆరంభమైంది కదా ఆయన నోటి మాట చెప్పి అందరూ రక్షించబడను కాకంటే రక్షించబడకూడవాళ్ళమా ఎందుకు ఈ ప్రయాసము మనం ఇక్కడ కూర్చుని ఎందుకు ఇవన్నీ తరబి ముందుకోవాలా ఆయన ఆత్మీయ నడిపి మనకి ఎందుకు అవసరం అది ఒక విధానం ప్రతి ఒక్కరు అనుభవపూర్వకంగా వాటిని తెలుసుకుని దాన్ని ప్రకటించాలనే మన విశ్వాసం ఉంది నువ్వు ఆయన ఏ రీతిగా రుచి చూసి తెలుసుకోగలవు కొత్తగా చెప్తే సరిపోదు రుచి చూచి తెలుసుకోవడం అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి కానీ యుగ సమాప్తిలో అది లేదు ఇది చవిచారము లేని మన అన్నారు అంటే లేనిది ఈ భాషలో చెప్పాలంటే రుచి పచ్చి లేని మన ఈ రోజుల్లో మనుషులకు అట్లుంది తయరైన అందుకే ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తాలా ఎక్కడ పడితే అక్కడ వినాలా కానీ మనకు అనేక సార్లు జ్ఞాపకం చేసిండు మానవ జీవితము బలహీనతలు మరి విశేషంగా సేవా జీవిత బలహీనతలు డబ్బుతో కూడింది ధన వ్యామోహంతో కూడింది ఒక పాస్టర్ అందరు ఎంతో ఆసక్తితో కొత్త సంవత్సరము సందేశం విందామనేసి ఒక పెద్ద చర్చి గెలినటో లక్ష మంది పడతారంట చర్చ నాకు నిన్న ఒక ఆయన చెప్తున్నాడు సాయంత్రం ఎంతో ఆసక్తితో మొత్తం కుటుంబాలు రెండు కుటుంబాలు రెండు కార్లు వేసుకుని పోయినాము పోయి ముందు కూర్చొని నిందమనేసిపోయినాము కానీ వాక్యమే చెప్పలేదు అన్ని ముసలమ్మ ముచ్చట్లే చెప్పిండు ఏం వాక్యం చెప్పలేదు పేపర్లు ఇచ్చిండు పేపర్లు రాయమనడు తిక్కులు కొట్టమన్నడు అంతే దాని తర్వాత ఒక ఒక విషయం అంటే ఇక్కడ ముసలమ్మ చిన్న చిన్న విషయాలు చెప్పాడు కానీ వాక్యం చెప్పనేలేదు ఎంత బాధకరంగానే నాకు నేను ఎంతో ఆసక్తపోయినాను కానీ బైబుల్ వాక్యమే లేదు సరే మళ్ళా ఆయన పోతాడు అక్కడికి ఎస్టీ పస్లో బోర్డు ఆ రీతిలో జరుగుతా తర్వాత అందరు అందరు ఆ రీతిగా బయటకు వచ్చేస్తారు కానీ చివరికి ఆ పాసరన్నాడంట పోయిన నేను ఒక ముఖ్యమైన వాక్యం చెప్పాలనుకున్నా కానీ చెప్పలేదు అయితే ఆ వాక్యాన్ని నేను రికార్డింగ్ చేసి పెట్టినా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఎవరికైనా కావాలంటే డబ్బులు పెట్టి కొనుక్కొని ఇంటికి పోయి వినండి సరే ఎవరన్నా కానీ మనకెందుకు గాని ఎందుకు మనం ఈ విషయం అనుకుంటున్నాం ఇదంతా ధన వ్యామోహంతో కూడిన కాలం సేవకులు అందరూ ఆ రీతిగా తయారైస్తారు సరే సేవకుల నాకు ధన వ్యామోహం లేనేది లేదు బ్రదర్ ఇక్కడ వచ్చిన ధనాన్నంతా మళ్ళీ సేవలనే నాటుతున్నాను ఏందని ఏంది నువ్వు చేస్తున్న సేవ పెద్ద పబ్లిక్ మీటింగ్స్ పెడుతున్నాను ఆ స్థలాలకి లక్షల లక్షల రెంట్ కడుతున్నాను చైర్స్ అరేంజ్ చేసడానికి చైర్స్ కి రెంట్ కడుతున్నాను సామ్యానవానికి సామ్యానికి రెంట్ కడుతున్నాను కరెంటు కి రెంట్ కడుతున్నాను నీళ్లకు రెంట్ ల్యాండ్ అన్నిటికీ రెంట్లు కడుతున్నాను అంటే నువ్వు దాని కొడుకే డులు తీసుకుంటున్నావా తర్వాత టీవీ ప్రోగ్రామ్స్ కొరకు కట్టాలి కాబట్టి మంత్ అంతా రికార్డింగ్స్ చేసి వాటిని రిలీజ్ చేయాలి కాబట్టి వాటి కొరకు డబ్బు కావాలి కదా నువ్వు చేస్తున్నది ఏంది నీ డబ్బు అంతా నువ్వు దేవుని దేవుని సంపాదన వృధా చేస్తున్నావు అది ఎవడికి పోతుంది అంతా అనిలకే పోతుంది ఆ డబ్బు ఎట్టి పరిస్థితి దేవునికి పోతలేదు ఆ డబ్బు నువ్వు అనుకుంటున్నా సమర్థిస్తున్నావు నేను దేవుని సేవన చేస్తున్నా దేవుని వాక్యనే ప్రకటిస్తున్నా పనికిరాని ముసలమ్మ ముచ్చట్టును ప్రకటిస్తున్నావు కానీ ఎక్కడ కూడా ఆయన సంతోషిస్తలేడు చూడండి సామెతల గ్రంథము మొదటి అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు మనతోని నేను ఈరోజు మీక గ్రంథంలోని వాక్యాలు ఏవీ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే నాకు ఆ రిలీజ్ రాలేదు అంటే నాకు ఆ నడిపి రాలేదు అందుకే నేను ఇదే వాక్యం ఈరోజు ధ్యానిస్తున్నాను పొద్దుటి నుంచి నిన్నటి నుంచి ధ్యానిస్తున్న వాక్యం సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ద్వారము అన్నప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాలి దేవుని మందిరానికి సంబంధించింది పూర పుర ద్వారము పూర అంటే పురా అంటే సిటీ మున్సిపాలిటీ కార్పొరేషన్ బిల్డింగ్ ఉంటది పురపాలక సంఘం అని కదా అంటే పురా అంటే సిటీ పాలక అంటే సిటీ సిటీకి సంబంధించిన సిటీకి సంబంధించిన గ్రోత్ సంబంధించింది పాలన లేకుంటే ఈ సిటీని ఎట్లా పరిపాలించాలనేది పురపాలక సంఘం అంటే సిటీ జాగ్రత్తలు మున్సిపాలిటీ పట్టించుకునేది అర్థం అట్లా పురద్వారంలలోను పట్టణంలోను రెండు విషయాలు పురద్వారం అంటే సిటీ ద్వారము దగ్గర దాని తర్వాత సిటీ లోపల పట్టణం లోపల ఏం జరుగుతుందంటే చూడండి జ్ఞానము ప్రచురించచ్చు తెలియజేయన్నది సరే అనేకుల ద్వారా ఇరవై ఒకటి ఇరవై రెండో భాగం గొప్ప సందడి గల స్థలంలో ప్రకటన చేయుచున్నది ఏం చేస్తుందో చూడండి గొప్ప సందడి అంటే బాగా తెచ్చుకోండి గొప్ప సందడి అంటే బిజినెస్ స్థలాలు సందడి ఎక్కడ చెప్పండి అరేకమాల అరుస్తూ ఉంటాడు రూపాయలు వంద రూపాయలు అరుస్తూ ఉంటాడు ఎక్కడ విషయం కిలో చేప తొంభై రూపాయల నలభై రూపాయల కిలో అరుస్తా ఉంటారు చూస్తున్న చాపల మార్కెట్ అంటుంది అందుకే అందుకే వచ్చింది ఆ పదం చేపల మార్కెట్ అని ఎందుకంటే అరుకు ఉంటుంది అంత సందడి అంటే కొనాల అమ్మాల కొనాల అమ్మాల ఇంటికి తీసుకొచ్చుకోవాల సంతోషించాల అది సందడి కాబట్టి సంత వీధులలోనూ బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడి గల స్థలంలో ప్రకటన చేయుచున్నది ఈ రోజు మనం ఉంటుంది మార్కెట్ ప్లేస్ క్రైస్తవ సంఘము మార్కెట్ ప్లేస్ దాన్ని ఎవ్వరూ తిరువణీకరించలేరు ప్రతి సంఘము మార్కెట్ ప్లేస్ ఫాస్ట్ మిడ్ నైట్ సర్వీస్ తర్వాత తెల్లారి సర్వీస్ తర్వాత పాస్టర్లు అందరూ ఒకటే మాట ఎంత అప్పు లక్షల లక్షల అప్పులైపోయినాయి పాస్టర్లకి మిడ్ సర్వీస్ తర్వాత మార్నింగ్ సర్వీస్ తర్వాత ఒక్కొక్కరు ఈ పది లక్షలైతే తీర్చాలా ఎనిమిది లక్షలైతే తీర్చాలా ఐదు లక్షలైతే తీర్చాలా అంతగా ఖర్చు వాళ్ళ బాధ దానితోనే దాని గురించింది సరే ఎందుకు అంత దుఃఖం ఉంది నువ్వు చేసిన అప్పు కాబట్టి దుఃఖం ఉంటది తప్పకుండా ఎందుకంటే ఆ వాక్యం మనని గద్దిస్తుంది చూడండి గొప్ప సంతడి గల స్థలములలో ప్రకటన చేయచున్నది ఏం చేయొచ్చున్నది దేవుని యొక్క ఆత్మ ఘోషిస్తున్నది చూడండి పుర ద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించు తెలియజేయన్నది దేవుని యొక్క ఆత్మ ఘోషిస్తుంది దేవుని జ్ఞానాన్ని ప్రకటించడానికి తెలియజేస్తుంది ఎట్లనగా జ్ఞానము లేని వారలారా పట్టణములో జ్ఞానము లేదు అన్న విషయాన్ని జ్ఞాప్తం చేసింది మొదటి క్రైస్తవ గుంపది జ్ఞానము లేని వారలారా సరే ఫస్ట్ జ్ఞానము ఎవరికి చెప్పండి ఎవడైతే ప్రభుని సొంత రక్షణ స్వీకరిస్తాడో వాడికి జ్ఞానం ఉంటుంది వాడు సేవలో ఆ జ్ఞానాన్ని అనేకలకు ప్రకటించాలి కాబట్టి ఎప్పటికైనా జ్ఞానవంతులు అంటే దేవుని సేవకులకే సాదృశ్యం ఈ విషయం మనం నీకు దేవుడు ఎందుకు జ్ఞానం ఇచ్చిండు ఇక్కడ నిలబడాలని కాబట్టి నీకు అధికంగా జ్ఞానం ఎందుకు అనుగ్రహించింది అంటే అనేకులకు వీటిని విశదీకరించి చెప్పడానికి కొరకు కాబట్టి జ్ఞానవంతులారా అంటే దేవుని సేవకులారా అని అర్థం కానీ వీళ్ళు ఎట్లా తయారైన జ్ఞానము లేని వారలారా అంటే జ్ఞానము లేని వారి వలె తయారైనరు జ్ఞానాన్ని విడిచిపెట్టిండ్రు మన ప్రభుని విడిచిపెట్టినారు ఎందుకంటే సంత ఉన్నారు బిజినెస్ సందడి అలజ్జడి అంటే గలిబిలి అల్లరి ఆయన అలరికి కర్తగానే కాదు కదా మనకు తెలిసిన వాక్యం మన ప్రభు అల్లరికి కర్తనే కాదు కాని ఈరోజు క్రైస్తవ సంత సంతన సంఘం క్రైస్తవ సంఘము సంతలాగా తయారైంది సంత వీధి లాగా తయారైంది ఎవడి పని వాడు ఎవడి అమ్మాయి అమ్మాయి పని అబ్బాయి అబ్బాయి పని వాడు కొయర్ లో మ్యూజిక్ కొట్టేటవాడు వాడు అదే కొట్టుకుంటాడు పాటలు వాడేటాడు అదే కొట్టాడు కియానో వాయించాడు వాని పని వాడు చేసుకుంటాడు చర్చల పరిశుభ్ర స్థలంలో పాస్టర్ వాని చేసుకుంటే పని వాడే పులిపిట్ట చేసుకుంటే పని వాడే ఎవడి పని వాడే చిన్న పిల్లలు బయట గోలీలు ఆడుతూ ఉంటారు లేకుంటే ఆ బొమ్మలు కొనుకొని ఆడుతుంటారు అంతే సంత ఎక్కడ చూసినా సంతనే అది కానీ ఎవరు గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఏంటంటే జ్ఞానము లేని వారులరా ఎట్లనగా ఎందుకు మీకు జ్ఞానం అవసరం ఎట్లనగా జ్ఞానము లేని వారల మీరు పోగొట్టుకున్నారు అని అర్థం హెచ్చరిస్తున్నాడు జ్ఞానము లేని వారులరా అదొక గుంపు మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారి లేని వారుగా అది ప్రశ్న మీరు ఎంతకాలము జ్ఞానము లేని వారిలాగా ఉండగోరుదురు నాకు అర్థమైన విషయము ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు శాశ్వతంగా జ్ఞానము లేని వారి ఉంటారు ఎందుకంటే వాళ్ళు వినరి వాక్యాలు జ్ఞానము నీకు జ్ఞానం లేదురా అంటే రో ఎవడురా నాకు చెప్పేది అని మాట్లాడి గర్వంతో మాట్లాడదు ఎందుకంటే మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం ఘట సర్పము పలికే విధానం అట్లుంటది డ్రాగన్ స్పీక్ అంటారు ఇంగ్లీష్లో డ్రాగన్ స్పీక్ అంటే ఘట సర్పం అది గర్వంతో దాని శర్రమంతా గర్వంతో నిండి ఉంటుంది కండ్లు కదా దాని కండ్లంతా నిండి ఉంటది అది గర్వంతో ఉంటది అది కాబట్టి అది మాట్లాడిందంటే గర్వంతో ఉంటది అది నీకు ఎక్కడ కనిపిస్తుంది గర్వంతో మాట్లాడేది తీరా బయటికి చూస్తే లోపలనేమో అది మొత్తం గర్వంతో ఉంటది బయటికేమో గొరబిల్లా కనిపిస్తుంటది ఇది చాలా ఆశ్చర్యకరమైన ఎందుకంటే వెలుగుదూత సంబంధాలు అనేసి మనం అన్నిసార్లు మనం ప్రభు చెప్పడము మనం జ్ఞాపకం చేసుకున్నాం గర్వంతో నిండింది అది అది స్టేజ్ మీద పడి మాట్లాడిందంటే గర్వంతో మాట్లాడుతూ ఉంటది కానీ లోపల ఎక్కడ కూడా సాధూతానం ఉండదు జ్ఞానం లేదు ఒక్కొక్క యాసెట్ కాదు ఇంకొక ఇంకొక సీడి కూడా తయారైంది కాబట్టి కావాల్సిన వాళ్ళు రెండు సీడీలు కనుక్కొనిపోండి అని చెప్తారు అంటే నీ సీడీలు కొనకడానికి వస్తున్నారా అంటే బాగా అర్థం చేసుకోండి ఓ లక్ష మంది ముప్పై రూపాయలు పెట్టి ఒక సీడీ కొంటే ఎన్ని లక్షలు అయితాయి ముప్పై ముప్పై లక్షలు రెండు సీడీలు అంటే రెండు గంటలలో అరవై లక్షలు సంపాదిస్తున్నారు వాళ్ళు అంటే నీకు కుళ్ళు పుడుతుందా అని నువ్వు అనుకోచ్చు నాకు కూలు పుట్టడం అనేది గానే కాదు కానీ వీళ్ళు ఏ రీతిగా భ్రష్టత్వంలో జీవిస్తున్నారు ఏ రీతిగా ధన వ్యామోహంలో జీవిస్తారు ధనాన్ని ఆర్జించకూడని చెప్పినా గాని వీరి జీవిత విధానాలు మట్టుకో ఎప్పటికీ మారావు కాబట్టి వీళ్ళు జ్ఞానం లేని వారి ఉంటారు ఎందాక ఉంటారు శాశ్వత కాలం ఉంటారు వాళ్ళు చివరికి మరణించేంత వరకు వాళ్ళు జ్ఞానం లేని వారే అంటారు వారి కాలం అదే రీతిగా ముగిస్తుంది ప్రభు అదే చెప్తున్నాడు ఈ సంవత్సరం ఏలీ నేను నిన్ను తీసివేయబోతున్నాను అన్నాడలేదా ఎవరితో అన్నాడు సమయలతో చిన్న సమయాలతో చిన్న సమయాలతోనే ఈ సంవత్సరం నేను ఏలిని తీసివేయబోతున్నాను అయితే సమయలు అది చెప్పడానికి భయపడుతున్నాడు ఎట్లా చెప్పాల నేను కానీ సమయకి బయలుపరిచిన ప్రభు ఎందుకు ఏలికి బయలుపరచలే ఏలి కూడా ఒకప్పుడు యాచకుడే కదా ఎంతో తీవ్రతతో ఎంతో ఆసక్తితో దేవుని సేవ చేసిన కదా తన పిల్లలు చెత్తగా చెడిపారు అది తెలిసిన విషయమే చాలా భయంకరంగా జరిపారు వాళ్ళ పిల్లలు వ్యభించలేరు మందిరం దగ్గర మందిరం దగ్గర వచ్చే స్త్రీలతో వ్యభరించారు చూస్తాం అక్కడ వాళ్ళు వాళ్ళంతా భయంకరంగా దిగజారిపోయిన గానీ వాళ్ళ పిల్లల్ని సరిచేయలేదని ఒక యాద కూడా వేయండి ఆయన వృద్ధా పనికి వచ్చినప్పటికీ బాగా లావ్ అయిపోయి చిన్న కుర్చీ మీద కూర్చొని ప్రతిరోజు మందిరం ద్వారం దగ్గర కూర్చొని ఉంటున్నాడు ఏం పని లేదు అయిపోయింది నా పని అయిపోయింది నేను సంపూర్ణంగా సేవ చేసిన అంత నా కాలం అనేసి ధీమాగా కూర్చున్నాడు బరువైన శరీరం ఆయనకి ఆయన ఆయన మెడ విరిగి చచ్చిపోయినట్టున్ను మనం ఇవన్నీ విషయాలు బైబిల్లో కానీ ఏ రీతిగా చెప్పాలేదు నేను సమయానికి వెల్పరిచింది దేవుడు ఏలి చెప్పాలా అయితే ఏలీకి తెలుసు దేవుడు ఏదో చెప్పిండు సమయానికి దేవుడు నాకు చెప్తలేడు అని గ్రహించలేని స్థితిలో ఉన్నాడు ఏలి ఆయన కాలం ముగించే టైం అది అంటే ఎండ్ టైం యుగ సమాప్తి ఆయన యుగం సమాప్తి అంటే ఆయన కాలం ముగించే టైంకి ఆయన అది గ్రహించలేని స్థితిలో ఉన్నాడు సమయంలో వచ్చి చెప్తున్నాడు కానీ చెప్పడానికి వెనక ముందు అవుతున్నాడు ఏం పర్లేదు చెప్పంటే చెప్పిండు ఈ సంవత్సరం నిన్ను తీసివేయబోతున్నాడు దేవుడు ఆ రీతిగానే చనిపోయినట్టు మనం చూస్తాం దాని తర్వాత వాళ్ళ ఇద్దరు పిల్లలు యుద్ధంలో మరణించడం మనం చూస్తాం యుగ సమాప్తిలో ఆ రీతిగా జరగబోతుంది ఈ సంవత్సరం అనేకలం దేవుడు సరే నేనేం చెప్తున్నాను ఆ రీతిగా క్రైస్తవ జీవితము ఉంటదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఎట్లనగా జ్ఞానం లేని వార్లారా మీరన్నాళ్లు జ్ఞానం లేని వారుగా ఉండకూరదురు ఒకవేళ మనం ఆ రీతికి ఉంటే ఈ దినం తీర్మానించుకోవాలా ప్రవ్వా నేను ఆ రీతి ఉండడానికి వీల్లేదు ప్రవ్వా నాకు జ్ఞానం అనుగ్రించినయన నివే జ్ఞానం బుద్ధి జ్ఞానము సర్వసంపదాలు మీలోనే గుప్తమైనవి ప్రవ్వ మీరు తప్ప నాకు ఏమొద్దు ప్రవ్వా అనేకులు ఆయన వాక్యాన్ని విని విడిచిపెట్టి వెళ్లిపోతుంటే శిష్యులను పట్టుకొని మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా అని ఎంతో దుఃఖంతో అని అంటున్నాడు ఇవే సమాధిలో జరుగుతుంది శిష్యులను పట్టుకొని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు అనేకులు అంటే ఆయన బిడ్డలే అనేకులు అనేక ప్రాంతాలలో ఆయన విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు అనేకులు ఈ లోకాన్ని లోకాశలకు లోకాతీతమైన జీవితానికి పరిగెత్తిపోతున్నారు ఆడంబరంగా జీవించాల లైఫ్ స్టైల్ ఎంటర్టైన్మెంట్ లైఫ్ స్టైల్ అంటే ఆడంబరంగా జీవించాల ఒక స్టైల్ మనం ఒక తెగకు చెందిన వాళ్ళం సొసైటీలో మనం ఒక తెగకు చెందిన వాళ్ళం అంటే అక్కడనే ఉండాలి మనకి కిందికి పోవద్దు మన కాళ్ళకి బురద అంటద్దు మన మన బట్టలకి మైల్ అంటద్దు అదొక లైఫ్ స్టైల్ చౌకీ హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలా ఐఫోన్స్ పెట్టుకోవాలా స్టైల్ తిరగాల పెద్ద పెద్ద టెలివిజన్ సెట్స్ పెట్టుకోవాలా అదొక లైఫ్ స్టైల్ అన్ని రకరకాల మోడర్న్ కిచెన్ వేర్ పెట్టుకోవాలా అదొక లైఫ్ స్టైల్ ఒక కార్ సరిపోదు రెండు కార్లు కావాలా అదొక లైఫ్ స్టైల్ కానీ యువ సమాప్తిలో మన జీవితం అట్ట తరైంది కానీ కూడా ఆయన జ్ఞానం కొరకు ప్రయాస లేదు క్రైస్తవ జీవితం గురించి నేను మాట్లాడుతున్నా మనం ఎప్పుడు కూడా అని గురించి మాట్లాడము మనం ఎప్పుడు కూడా అనిలం గురించి మాట్లాడడం అయితే ఒక బ్రదర్ అంటుడు మన మనం అందరం అనిలం కదా అంటున్నాడు మనం మనం అందరం అనిలం కదా అంటే ఎక్కడ చెప్పాలి నాకు ఆసక్తి నాకు ఆ తపన ఉంది మనం అనిలం కాదు కదా ఒకప్పుడు మనం అనిలం కానీ మనల్ని ఆత్మీయ జీవితంలో యూదులుగా మార్చుకోండి పౌలు ఎన్నిసార్లు మనకి ఇక్కడ జ్ఞాపకం చేసిండు రోగుల రాష్ట్రపతిగా రెండో అధ్యాయంలో మనల్ని అంతరంగ యూదులుగా మార్చుకున్నాడు మనం అనిలం కాదు ఎవరు చెప్తారు అనిల్ అనిలు అన్య అన్య క్రైస్తవులు అని ఇంకొకటి వాక్ చెప్తున్నాడు ఎప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి ప్రభులు వచ్చినక్కడ నువ్వు అన్నిన్విగానే కాదు ప్రభుని విడిచిపెడితే అన్యన్వి అవుతావు ప్రభుని తెలుసుకోకపోతే అన్యన్ అవుతావు కానీ ప్రభుని తెలుసుకున్న నువ్వు అన్నిన్విగానే కాదు ఎవరైతే ప్రభుని ధృవీకరించో యూదులు అని చెప్పుకుంటూ వాళ్ళు అనియులుగా తయారైనారు యువ సమాప్తిలో అందుకే రుణ రాష్ట పత్రిక పదకొండు అర్థాలు చూస్తాం వాళ్ళని అన్నిలుగా తయారు చేసింది వాళ్ళని విడిచిపెట్టిండి మీరు నేను ఈ రోజు ప్రమాణం చేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో మీరు నా విశ్రాంతిలో ప్రవేశించారు అనడలేదా వాళ్ళ గురించి వాళ్ళు ఆయన సన్నిధులు ఆయన విశనిధుల నుంచి ప్రవేశించలేరు ఎందుకంటే ఆయన ఆయనని వాళ్ళు ఎంతగానో వేధించరు పాత నిబంధన కాలం అంతా వాళ్ళని వేధించారు అలాగూడైన యుగ సమాప్తిలో వేధించే ఎవరు వేధిస్తున్నారు ఆయన దివారాత్రంలో వేధించే వాళ్ళు మనమే మన జీవిత విధానాలు ఆయనని వేధిస్తున్నాయి ప్రతిరోజు మనం ఆయన సెలవనిస్తున్నాం ప్రతిరోజు ఆడంబర జీవితం జీవిస్తూ మనం ఆయనని ఏ రోజన సరే మనము మొట్టమొదటిసారిగా రక్షణ అనుభవంలోకి వచ్చిన రోజులలో మనము ఏ రీతిగా తీవ్రమైన ప్రేమ ఆయనలో చూపించినాం ఈ రోజు ఎందుకు లేదా అటువంటి ప్రేమ మొదట్లో గంటలు గంటలు ప్రార్థన చేసి మోకాళ్ళుండి నీకు మోకాళ్ళ నొప్పులు లేకుండా ఆ రోజు ఇప్పుడు వచ్చినాయి మోకాళ్ళు ఎందుకంటే ఎంతో కాలం మర్చిపోయి మోకాళ్ళ మీద ఉండడం నడుమ నొప్పులు ఎందుకు వచ్చినాయి ఆ రోజుల్లో నువ్వు ఎన్ని గంటలు మోకాలని ప్రార్థన చేసి వర్షప్ చేసి పరిశుభ్రమ పొందుకుంటున్నా నీకు తీవ్రమైన ఆసక్తి ఆయనలో ప్రేమ ఉండే కానీ ఈ రోజు ఎందుకు లేదు ఒక అర్ధ గంట సేపు చదివితే ఎంతో గొప్ప అంటే నేను ఈ రోజు ఏదో గొప్ప పని ఆ రోజుల్లో కొన్ని గంటలు ఐదు గంటలు ఆరు గంటలు దేవుని వాక్యాన్ని జరించినా సరిపోతులేదే అన్న బాధ ఉండేది ఈ రోజు ఎందుకు లేదు అట్లా మనుషులకు వారానికి ఒక అర్ధ గంట సేపు పాస్టర్ చెప్తున్న వాక్యం వింటే గొప్ప ఎంతమంది ఆ వాక్యం ఏంటి నిద్రపోయిన కాలాలున్నాయో నేను ఎన్నిసలో నిద్రపోయినా కానీ మనం నిద్రపోయే టైం కాదు ఇది ఇప్పుడు మేల్కునే టైం ఎందుకంటే యుగ సమాప్తిలో బుద్ధి కనేక బుద్ది కనేకలు కూడా నిద్రించారు కదా అందరూ కునికి నిద్రించి అన్న విషయమే మనం మతేసవార్త ఇరవై ఐదవ దా ఎన్నిసల ఇక్కడ ధ్యానించిన కాబట్టి మొదటి క్రైస్తవ గుంపు మత క్రైస్తవ యాజకులు వీళ్ళందరూ బుద్ధి లేనివారు లేక జ్ఞానం లేని వారి వల్లే ఉన్నారు జ్ఞానం అంటే దేవుని యొక్క వాక్యం కాబట్టి ఏసు ప్రభు జ్ఞానం కాబట్టి దేవుని వాక్యం ఏసు ప్రభు యశ్ ప్రభుని లేని వారు వీళ్ళందరూ మీరు ఎన్నళ్ళు జ్ఞానము లేని వారి వాళ్ళగే ఉండకూడదు లేదు నేను ప్రతిరోజు ఆయననే సూచిస్తాను ఆయననే ప్రార్థిస్తాను ఆయననే వర్షప్ చేస్తాను ఆయన గురించే ప్రకటిస్తాను ఆయనను మీరు ఎంత ఎన్నాళ్ళు లేని వారి వాళ్ళు ఉంటారు అంటే మీరు ప్రకటిస్తుంది నిజమైన యేసుని కాదు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం రెండవ క్రైస్తవ గుంపు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసము చేయచ్చు ఆనందించు వీళ్ళకి ఆనందం అవసరం ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలా జోక్స్ కావాలా టీవీ ప్రోగ్రామ్స్ వల్ల ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కావాలా కామెడీ సీరియల్స్ కావాలా కామెడీ షోస్ కావాలా సినిమాలు చూడాలంటే కామెడీ సినిమాలు కావాలా వాళ్ళకి ఎవరు ఎంటర్టైన్ చేస్తే వాళ్ళ దగ్గర బరిగెత్తాలా మనిషి మనుషుల బలైనంతది కదా ఎవడైతే ఎంటర్టైన్మెంట్ చేస్తూ మంచి జోక్స్ లో మాట్లాడతారో ఎక్కువ స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎవడైతే సీరియల్ వాక్యూలు చెప్తే వాళ్ళు ఉంటారా ఎవడు ఉంటాడు ఎందుకంటే మీ దగ్గర ఉంటే ఎప్పుడు సీరియస్గా ఉంటుంది ఎప్పుడు నాలోని బల ఎన్నికలు చూపిస్తా ఉంటాడు ఎందుకసిన తలనబి పోయి కొంత టైం పాస్ చేద్దాం అక్కడనేసి ఎవడైతే ఎంటర్టైన్ చేస్తుంటో వాళ్ళు జరిగిపోతారు కాబట్టి ఈ లోకం అంతా ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది చర్చ్లో ఎంటర్టైన్మెంట్ పాస్టర్ ఎంటర్టైన్మెంట్ చేయాలా మనుషులని వాడు జోక్స్ కట్ చేయాలా హొడుపు కథలు కట్ చేయాలా ముసలమ్మ ముచ్చట్లు ఇట్లాంటి అన్ని వాడు రకరకాల బోధలు తీసుకొచ్చి మనుషులను ఎంటర్టైన్ చేస్తున్నాడు మళ్ళీ ఏమంటుందంటే ఇటువంటి చెప్తే మీకు అందరికీ ఏకాగ్రత పెరుగుతుంది దాని తర్వాత నేను వాక్యం చెప్తే మంచిగా ఉంటది వాళ్ళ మూసలమ్మ మూసలు చెప్పేంత వరకు మేలుకుంటాడు నువ్వు అసలు వాక్యం చెప్పడానికి వాడిని నిద్రపోతాడు కాబట్టి నీ ఎఫర్ట్స్ అన్ని వృధా అయిపోతున్నాయి ఎందుకంటే ఫస్ట్ పాయింట్ నీకే జ్ఞానం లేదు అన్న విషయాన్ని వాక్యం చెప్తుంది అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసము చేయూ ఆనందించరు వీళ్ళకి ఎప్పటికీ ఆనందం కావాలంట మనం మటుకు ఎల్లప్పుడు ప్రభునందే ఆనందించాలా ఈ విషయం మనకి ఫిలిప్ల పత్రికల పౌలు ఎన్నిసార్లు జ్ఞాపం చేసింది ఎల్లప్పుడూ మనము ప్రభునందే ఆనందించాల మరలా చెప్తున్నాను ఎల్లప్పుడు అంటే ప్రతి క్షణము ఎల్ల వెళ్లలా మనము మన ప్రభునందే ఆనందించాలి మనకి లోకంలో ఎంటర్టైన్మెంట్ అవసరం లేదు కంప్యూటర్స్ చెడిపోయినా పర్లేదు టీవీ చెడిపోయినా పర్లేదు రేడియో పని చేయకుండా మొబైల్ ఫోన్స్ పని చేయకుండా పర్లేదు ఆ ఎంటర్టైన్మెంట్ అవసరం లేదు ఊరికే రుద్దుకుంటా కూర్చుంటుంది ఈ లోకం మొబైల్ ఫోన్స్ టాబ్లెట్ తీసులు రుదుతా ఉంటారు రుదుతా ఉంటారు వాళ్ళ జీవితాలి వాళ్ళ జీవితాల సగం వృద్ది రుద్ది రుద్ది ఎండిపోతున్నాయి అపహాసకులారా మీరు అపహాసము చేరు చివరిగా మూడో గుమ్ బుద్దిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు ఇది గొప్ప సంబంధించింది మొదటిది సర్పంలకు సంబంధించింది అపహాసకులు తేళ్ళకు సంబంధించింది ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలా మన ప్రభుని వాళ్ళు చిత్రవద చేసి హింసిస్తూ ఎంజాయ్ చేసిన రు జ్ఞాపకం ఉందా మీకు ఆ సైనికులు సైనికులు ఎక్కడైనా కానీ తేళ్లకు సాదృష్టం వాళ్ళు సర్పముల దగ్గర అధికారం తీసుకుంటాయి యాజకుల దగ్గర అధికారం తీసుకుంటుంది సర్ప సంతానమా అని ప్రభు చెప్పిండు అది మనకు ఆ రీతిగా చిహ్న అర్థమవుతుంది సర్ప సంతానం అంటే ఎవరనేది బాప్తిజం ఇచ్చి యోహను ఆ విషయాన్ని మన చేసిండు మన ప్రభు ఆ విషయాన్ని మన చేసిండు కాబట్టి సర్పాల దగ్గరికి వెళ్ళి తేళ్లు అధికారం పొందుకుంటాయి పొందుకొని మన ప్రభుని హింసిస్తాయి ఉపవన రీతిగా యుగ సమాప్తిలో గొప్ప జనానికి సాదృశంగా ఉంటున్నాడు మన ప్రభు అక్కడ కాబట్టి మన ప్రభు ఏ రీతిగా హింస అనుభవించిండో గొప్ప హింస అనుభవిస్తారు తేళ్ల దగ్గర తేళ్ల చేత కాబట్టి అపహాసకులందరూ ఆయన పొడిచి ఆయన తలకి కిరీటం పెట్టి నువ్వు రాజులకు రాజు కదా అని అపహంసించారు ఆయన చెంప మీద గుద్దీ చెంప మీద కొట్టి అసహించారు ఆయన తన్ని అసహించుకున్నారు ఆయన తన్ని అపహాసం చేశారు కాబట్టి వాళ్ళందరూ అపాహసకులందరూ తేళ్లకి సాదృష్టమన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం అయితే ఈ రెండు రెండింటినీ చూస్తూ తమాషాగా ఉండేవాళ్ళు గొప్ప జనం ఎప్పటికైనా కానీ యుగ సమాప్తి వరకు ఇది జరిగేదే సర్పంలి తేళ్లు డ్రామా చేస్తూ ఉంటే గొప్ప ఆ డ్రామాని చూస్తూ ఉంటాయి స్టెఫెన్ ని చంపుతూ కూడా గొప్ప జనం చుట్టూగా చేరింటర్టైన్మెంట్ ఉంది మనకి ఇక్కడ కుస్తే అవుతుంది చూద్దాం టైం పాస్ వెనకడికి ఇద్దరు గ్లాడియేటర్స్ కొట్లాడితే చుట్టూ ప్రజలందరూ కూర్చొని రాజు అక్కడెక్కడ కూర్చుంటే పైన సింహాసనం మీద ప్రజలందరూ చుట్టూ కూర్చొని ఆ ఇద్దరు కొట్లాడుతుంటే కసరత్తులు చేసి కొట్లాడుతూ ఎవరిని ఎవడు ఎవడైతే ఎవడైతే చంపుతాడో వాడికి స్వాతంత్రమిస్తాడు రాజు అట్లా భయంకరంగా మహి క్రూరంగా వాళ్ళు కొట్లాడుకుని ఒకరినొకరు చిత్రవంతం చేసుకునేవాళ్ళు ప్రజలందరూ అది చూసి ఆనందించుకుంటూ అరుసుకుంటా బెట్టింగ్ లేసుకుంటా వీడి గెలిస్తే నీకు వెయ్యి రూపాయలు ఇస్తావు వాడు గెలిస్తే నాకు నువ్వు వెయ్యి రూపాయలు ఇస్తావు ఇట్లా బెట్లు జీవించిన కాలం ఈ రోజుకి కూడా ఏరీతిగా తేడానికి కనిపిస్తలేదు కాబట్టి ఎప్పుడు తమాషా చూడాలా అపహాసకులు అపహాసం చేస్తుంటే మనం దాన్ని చూసి ఎంటర్టైన్ చేయాలా అన్న విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తుండ్రు కాబట్టి వీళ్ళకి ధ్యానం లేదు వీళ్ళ అపహాసకులు వీళ్ళకి బుద్ధి లేదు ఈ మూడు గుంపులు ఏరీతిగా ఉన్నాయన్న విషయాన్ని మనకి ప్రభు జ్ఞాపకం చేస్తుండే కాబట్టి ఇప్పుడు చూడండి ఇరవై మూడవ వచనం నాకు బాగా ఆసక్తి కలిగిన వాక్యం నాకు చాలా ఇష్టమైన వాక్యం ఇరవై మూడవ వచనం నా గద్దెంపు విని తిరుగుడి మూడు గుంపులను హెచ్చరిస్తుండే కానీ ఎన్నిసార్లు మనం చూసినాము మొదటి రెండు గుంపులు ఎట్టి పరిస్థితుల్లో తిరగవు ఎందుకంటే అవి ముద్రించబడ్డ అటువంటి జీవితం కోరికే అవి పనికిరాని గణహీనమైన ఘటములు అంతే కాని బుద్ది లేని అంటే బుద్ది లేని అంటే క్రైస్తవ మత క్రైస్తవ గుంపు లేక గొప్ప జనానికి సాదృశ్యం కింద కూర్చొని వాక్యం వినేవాళ్ళు వీళ్ళందరూ నా గద్దెంపు విని తిరుగుడి ఎంతో కాలంగా దేవుడు మాట్లాడుతున్న వాళ్ళతో ఆలకించండి నా ఆత్మను మీ మీద కుమరించుదును ఇది ప్రవచనం మన కాలంలో నెరవేరుతుంది ఆలకించండి మీరు నా వాక్యాన్ని విని ఆలకించండి దాన్ని ధ్యానించండి తలపోయండి అర్థం చేసుకునే ప్రయాసం చేయండి దాన్ని నెమరు వేసుకోండి ఆత్మను మీ మీద కుమరించదు బాగా అర్థం చేసుకోండి పరిశుధాత్మ పొందాలంటే ఆయన వాక్యాన్ని ఆలకించాలా పరిశుద్ధాత్మ అభిషేకం కావాల నీకంటే ఆయన వాక్యం పట్ల ఆసక్తి ఉండాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ముందు ఆయన గద్దంపును విలాల ఈ గదింపు నువ్వు పాపివి నువ్వు పాపాన్ని విడిచిపెట్టు అనే గదింపు ప్రవ్వా నేను పాపిని అయినా నన్ను క్షమించు ప్రవ్వా అని నువ్వు ఆ వాక్యాన్ని ఆలకించి నీ పశ్చాత్తాప హృదయంతో ఆయన సన్నిధిలో విన్నవించుకుంటూ నీ హృదయాన్ని కుమరించుకోవాలా పాపబ్ జీవితం నుంచి బయటికి రావాలా అప్పుడు ఆయన తన ఆత్మను మీ మీద కుమరించను ఆయన ఆత్మ మీద కుమరించబడినప్పుడు ఏం జరుగుతుంది చూడండి నా ఉపదేశమును మీకు తెలియజేసేదను పరిశుద్ధాత్మ లేకపోతే ఆయన ఉపదేశము నీకు బయలుపరచబడదు తెలియజేయడు ఎట్టి పరిస్థితుల్లో ఈ వాక్యాలను నీకు తెలియబడవు అందుకే నీకు పరిశుధాత్మ చాలా అవసరం పరిశుదాత్మ అవసరం అంటే నువ్వు ఆయన వాక్యం ఆలకించల్లా ఏందా వాక్యం పాపము ఒకడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ఏ సుకరిస్తు నామం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మ అనువరము అనుగ్రహించబడును అని ఎవరు చెప్పారు పేదూరు చెప్పింది కదా ఇక్కడ రెండవ అధ్యయన అప్పస్త కార్యం రెండవది అని చెప్తున్నాడు కాబట్టి మనము మారు మనసు పొంది రెండు విషయాలు మారు మనసు నీ హృదయం పశ్చాత్తాపంతో నిండాల నేను పాపిని ప్రభు నేను ఇంతకాలం నేను ధృవీకరించిన ప్రభు నేను ఇంతకాలం నేను అపహాసం చేసిన ప్రభు నీ వాక్యం పట్ల అపహాసం నీ వాక్యం చెప్తున్న వాళ్ళ పట్ల అపహాస్యం అనేక సార్లు నేను నీ గురించి తక్కువగా అంచనా చేస్తాను ప్రవ్వా అని పశ్చాత్తాపం రావాలా ప్రవ్వా నీ వాక్యాన్ని నేను తృణీకరించాను అనేక సార్లు ఎన్నిసార్లు గద్దించాను నేను నీ వాక్యాన్ని తృణీకరించాను ప్రవ్వా నన్ను క్షమించిందైనా అన్న పశ్చాత్తాపం రావాల నేను నేను పాపిని ప్రవ్వా నేను నచ్చిపోయేవాడిని ప్రవ్వా అన్న పశ్చాత్తాపం నీలో వచ్చినప్పుడే నీకు మారు మనసు అవకాశం వస్తుంది పశ్చాత్తాపం లేకపోతే ఎట్టి ప్రశ్న మారు మనసు రాదు అంటే నీ మనసు మారదు నూతన జన్మ అనుభవంలోకి రాలేము అందుకే పశ్చాత్తాపం కలగాల మన హృదయ మండల ఈ వాక్యాలను వినాలని ఆయన గద్దించిని మనము స్వీకరించాల ఆయన గద్దీంపునకు నువ్వు తిరగకపోతే నీకు మారు మనసు రాదు పశ్చాత్తాపం అసలే రాదు అవన్నీ కాక అవన్నీ అయినాక తీర్చి విధంగా నువ్వు యేసు బాప్సం పొందాలా అప్పుడు నీకు పరిశుద్ధాత్మ వరము అనుగ్రించబడు అది వరము ఆయన గిఫ్ట్ ఎందుకు ఇస్తానంటే నువ్వు విధేత చూపించి నువ్వు మారు పొంది ఆయన అయన తట్టు తిరిగినవు కాబట్టి ఆయన ఆత్మాభిషేకం నీకు అనుగ్రహిస్తున్నాడు ఆయన ఆత్మాభిషేకం అనుగ్రహిస్తే నా ఉపదేశంను నీకు తెలియజేసేదును ఆ పరిశోధాత్మ లేకుంటే ఆయన తెలియచేయడు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి యుగ సమాప్తిలో క్రైస్తవ జీవితంలో ఈ పరిశోత్మ లేదు వాళ్ళకి అభిషేకం లేదు వాళ్ళకి ఇది బయల్పరచబడలేదు అందుకే మొదటి మూడు గుంపులకి ఈ గుణగణాలు లేవు జ్ఞానం లేని వారికి అపహాసకులకు బుద్దిహీనులకు ఈ మూడు క్రైస్తవ గుంపులు ఇవి జ్ఞానం లేనివారు అపహాసకులు బుద్దిహీనులు ఈ ముగ్గురికి పరిశుధాత్మ అభిషేకం లేదు వాళ్ళకి వాక్యము బయల్పరచడం లేదు అంతే తేడా నేను పిలువగా మీరు వినకపోతేరి నా చెయ్యి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి ఈరోజు జరుగుతుంది అది సమర్థించుకోవడం ఆయన గద్దిస్తుంటే ఆయన అనేక ఈ వాక్యాలు చూపిస్తుంటే నిన్ను సమర్థించుకుంటున్నావు ఏం తప్పలేదు బ్రదర్ ఏం తప్పు ఉంది ఆయననే స్థుతిస్తున్నావు కదా ఆయననే గనపరుస్తున్నాం కదా నువ్వు అనుకుంటున్నావు కానీ అసలైన ప్రభుని స్థుతిస్తున్నావా లేదా గ్రహించలేని స్థితిలో ఉన్నావు ఎందుకంటే నీకు బుద్ది లేదు నీకు జ్ఞానం లేదు నువ్వు ఎంటర్టైన్మెంట్ స్టైల్ లైఫ్ స్టైల్ ని సంపాదించుకున్నావు నీకు ఎంటర్టైన్మెంట్ కావాలా ఇదంతా ఎంటర్టైన్మెంట్ సంబంధించింది అలంకరించుకోవాలా టైంపాస్ రాకనంత ఇల్లు డెకరేట్ ఒక మనిషి వచ్చి నాతో అన్నతో మాట్లాడుతుంటే నేను అక్కడ సార్ ఈ రోజు అంతా నైట్ అంతా నైట్అవుట్ చేస్తా ఇప్పుడు ట్వంటీ ఫోర్త్ నైట్ నైట్అవుట్ చేస్తా ఇల్లంతా డెకరేట్ చేస్తా ప్రతి కార్నర్ డెకరేట్ చేస్తా అనేసి ఇంత ఇంత అవన్నీ డెకరేషన్ మెటీరియల్ తీసుకొచ్చిండట ఈయనంటున్నాడు అంత టైం ఎక్కడా మైండ్ ఎక్కడా అవన్నీ ఎవరు తీస్తాడంటే నేను చేస్తా ఆయనకి ఎక్కలని ఉంది నేను చేస్తా ఒక అన్యుడు అంటున్నాడు ఈ విషయం మీరు క్రిస్టియన్స్ మీకు ఇష్టం లేదు కానీ నేను చేస్తా మీకు గా మీ వల్ల కాదులే నేను చేస్తా ఏం చేస్తా మొత్తం డెకరేట్ చేస్తా అని మొత్తం ఇలాంతా డెకరేట్ చేసి పడేసి నైట్ అంతా అవుట్ చేసి విద్రపోకుండా మార్నింగ్ కల చూస్తే మొత్తం డెకరేషన్ అదొక ఎంటర్టైన్మెంట్ డెకరేట్ చేసుకోవడం కూడా ఎంటర్టైన్మెంట్ కాబట్టి వాళ్ళు ఆ రీతి ఎంటర్టైన్మెంట్ లైఫ్ స్టైల్ వీలదంతా ప్రతి క్షణము ఈ లోకంలో ఆనందించడమే గాని ఒక క్షణం కూడా ప్రభులు ఆనందించడం లేదు క్రైస్తవ జీవితం ఈరోజు ఆదివారం ఏదో పోతున్నారు ఆచారబద్దంగా పోతున్నారు అంతే అది కూడా ఏంటి అది రెండు గంటలే వర్షిప్ ఆదివారం మ్యాక్సిమం టూ అవర్సే వర్షిప్ వన్ అండ్ హాఫ్ అవర్ టు అవర్స్ ఉంటది ఆ వన్ అండ్ హాఫ్ అవర్ అంతా శుద్ధి పనికిరమ్మాలి ఒక హాఫ్ అన్ వాక్యం చెప్తాడు ఆ వాక్యం చెప్పే మైండ్ ఎక్కడో పరిపరి విధాలు కొందరు నిద్రపోతూ ఉంటారు అది విధానం క్రైస్తవ జీవిత విధానం కానీ ఎవడు కూడా వ్యక్తిగతంగా తన సొంత సమయంలో ఆయన సన్నిధిలో గడిపింది లేనేలేదు పొద్దున్న లేస్తే పరిగెత్తాలా సాయంత్రం వస్తే నిద్రపోవాలా పొద్దున్న లేస్తే పరిగెత్తాలా సాయంత్రం వస్తే నిద్రపోవాలా ఆ రీతిగా జీవితం తయారైపోయింది కాబట్టి యుగ సమాప్తిలో ఆయన ఉపదేశం ని ఎట్లా తెలుసుకుంటారు ఎవడు గుర్తెరగని సమయంలో జలప్రాలయం వచ్చి వారిని అందరినీ లేదా నోవ కాలంలో ఎవడు గుర్తిరగని సమయంలో జలపాల వచ్చి వారిని అందరినీ కొనిపోయేను లేదా ఎత్తబడే సంఘానికి మేము సిద్ధపడుతున్నాం అరే జలము వాళ్ళని కొనిపోయింది అని అంతా తేటగా చెప్తే నువ్వెట్లాంటిలో మేమందరం ఎత్తబడతామని కొనిపోవడం అంటే అలాగనే మనసుఖం రాకడం అన్నట్టు చూడండి అంటే కొనిపోవడం అంటే వాళ్ళందరూ నిత్య నరకానికి ఆ జలం తీసుకొని పోయింది వాళ్ళ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటే క్రైస్తవ జీవితం దాన్ని ఉల్ట చేసింది ఎత్తబడేవాడు పరిశుద్ధుడు విడబడ్డవాడు పాపి కానీ అది రివర్స్ మన ప్రభు జ్ఞాపకం చేసింది మతేశ్వర తిన్న వద్యంలో విడబడ్డవాడు ఆయన కరికరం పొందినవాడు కొనిపోబడ్డవాడు హాపి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటే సైతాను కుయుక్తి సైతాను తన నేను గద్దింపగా ఇరవై ఐదో వచ్చిన నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసి వేసి తిరిగి ఈరోజు జరిగేది అదే ఈరోజు అందరూ చేస్తున్న పని అదే ఈ ఎన్ని సంవత్సరాల మనం ప్రాంతంలో చెప్తున్నాము కానీ మన సొంత వారే వీటిని కాబట్టి చూడండి రక్త సంబంధంలో ఉండే బలహీనతలు రక్త సంబంధికులు నిన్ను స్వీకరించే ఎందుకంటే ఈ ఉర్దూలో ఒక సామెత గర్క మురిగి దాల్ బాబర్ అంటారు కదా గరకా మురిగి దాల్ బరాబార్ నువ్వు ఎంత చెప్తున్నా వాళ్ళు వినరు కానీ నువ్వేం చేస్తావు నా రక్త సంబంధాలు చెప్పాలంటే కొంత ఎనకం ముందు అయితే నేను చిన్నప్పని వాళ్ళ తను కలిసి పెరిగినా కదా అని సిగ్గు సిగ్గుంటుంది కదా కానీ నువ్వు అక్కడ సిగ్గుపడడానికి వీల్లేదు ఎందుకంటే ఈయన రక్త సంబంధం లేదు రక్త మాంసములు అనేది కూడా ఉంది వాక్యం అంటే శారీరకమైంది రక్త సంబంధం అంటే శారీరకమైందే నో డౌట్ అందులో కాబట్టి రక్త సంబంధికులు అందరూ ఏ రీతిగా ఈ యొక్క వాక్యాన్ని సమీకరిస్తున్న విషయం అర్థం చేసుకోవాలి ఇందులో ఆత్మ సంబంధమైన అర్థం చేసుకోవాలి కాబట్టి చూడండి రెండు మూడు వాక్యాలే చూపించేసి హెబ్రిల్ రాష్టపత్రిక మూడవ అధ్యాయము వీలైతే మనం వచ్చేవారం దీన్ని ముందుకు తీసుకెళ్లిపోదాం హెబ్రల్ రాష్టపత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను పన్నెండవ వచనం నుంచి పదకొండవ వచనం నా మార్గం తెలుసుకోలేదు గనక నేను కోపంతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపలేరని చెప్పి తిని సహోదరులారా జీవం గల దేవుని విడిచిపోలేని దుష్ట హృదయము మీలో ఎవని అందే వండుమో అని జాగ్రత్తగా చూచుకును ఆయన క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు ఈ వాక్యం మీలో మీలో ఎవరిలోనన్నా దుష్ట హృదయం ఉంటదేమో అంటే అవిశ్వాసం ఉంటదేమో సైతాను ఆత్మ ఉంటదేమో మీలో మీరు చూసుకోండి అంటున్నాడు అంటే చూసుకునేంత తెలియదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మీకు చూపించాలి కదా అర్థం నిలబడితే అర్థంలో మొహం ఏముందో తెలుస్తుంది దేవుని వాక్యం చెప్తా అంటే దేవుని వాక్యం అర్థం అంటే అన్నది వాక్యం బైబులనే కాబట్టి మీలో జీవంగా దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం అంటే విశ్వాసము లేని వారు ఉంటారు అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు ఇక్కడ కాబట్టి మీలో అంటే మనలో మనం పరిశీలించుకోవాలా మనలో అట్లా ఉన్నారా ఎవరన్నా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు జీవము దేవుని విడిచిపోనట్టి అంటే దేవుని విడిచిపెడతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు విశ్వాసము దుష్ట హృదయము మీలో ఎవని అందైనాను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు ప్రతి క్షణం ప్రతి రోజు మనం జాగ్రత్తగా తీసుకోవాలా పొద్దున్న లేస్తే జాగ్రత్తగా తీసుకోవాలా సాయంత్రం నిద్రపోకుని తీసుకోవాలా ఎంటర్టైన్మెంట్ వద్దు మనకి సరే నేను మీద నువ్వు టీవీ చూడద్దు అంటున్నావా సినిమా థియేటర్కి పోవద్దంటున్నావా క్రైస్తవులు సినిమా థియేటర్కి పోతారు మీకు తెలిసా లేదు ఆదివారం చర్చికి పోతారు ఎర్లీ మార్నింగ్ మంచి స్నానం చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వెళ్ళిపోతారు బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోదాం వాక్యాం తర్వాత డైరెక్ట్ ఇరానీ హోటల్కి పోదాం బిర్యానీ తిందాం అక్కడ నుంచి సినిమా థియేటర్కి పోదాం సినిమా చూసేసి సాయంత్రం వెళ్లి వచ్చి పండుకుందాం మళ్ళీ తెల్లవారులేసి యథావిధి కాలం ఇది స్టైల్ ఇది లైఫ్ స్టైల్ అంటారు దీన్ని అందులో ఎక్కడుంది దైవికమైన జీవితం లేనేలేదు ఎక్కడ చెప్పడం కష్టము వినడం కష్టము కానీ చెప్పకపోతే నీకు శ్రమ వినకపోతే వానికి శ్రమ కాబట్టి క్రైస్తవ సంఘం అంతా శ్రమతో కూడిందన్న విషయాన్ని మనకి ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు నేడు మీరు ఆయన శబ్దము ను విని ఎడల ఈరోజు ఆయన వాక్యం వింటే కోపము పుట్టించి అప్పటి వలే మీ హృదయములను కఠినపరచుకొన కొనకూడని ఆయన చెప్పాను గనుక కాబట్టి ఈ వాక్యాలు విని మీ హృదయాన్ని కఠినపరచుకోకండి అని చెప్తుండ్రు క్రైస్తవులు ఈ వాక్యాలు విని కఠిన దేవుడి బిడ్డలు ఈ వాక్యలు విని కఠినపరచుకుంటారు ఎందుకు చేయొద్దు ఎందుకు ఆచరించొద్దు కఠినపరచుకుంటారు నువ్వు దేవుణ్ణే సవాల్ చేస్తున్నావు ఎందుకంటే సైతాన్ సవాల్ చేసిండు నీలో దుష్ట ఆత్మ ఉంటేనే నువ్వు సవాల్ చేస్తావు ఎందుకు చేయొద్దు చెయ్యొద్దు అన్నాక నీకు నిజంగా ప్రభుత్వ మీద ఆసక్తి ఉంటే అరే నా ప్రభువు ఈ వాక్య రూపకంగా నా అతను మాట్లాడుతుండ్రు కాబట్టి ప్రవ్వ నేను ఈ రోజు నుంచి చెయ్యను ప్రవ్వ అపోలో చేసిడా లేదా అపోలో పౌల కంటే గొప్ప సేవకుడు పరసురాత్మ అభిషేకం లేదు ఏసు అన్న బాప్సం పొందలేదు ఏసు కురిశన్న పాప్సం పొందలేదు పొందకుండా ఆయన త్రిత్వకు బాప్సం పొందినట్లు అక్కడ ఉంది వాక్యం మీరు ఏ బాప్సం పొందినరు మళ్ళీ మరి దేనివ దేని వల్ల బాప్సం పొందినట్టే యోహనం బాప్సిజం అంటాడు యోహను బాప్సం గురించి అపోలో మాట్లాడుతుండ్రు మేము యూహాను బాప్సం పొందిన వాళ్ళం వ్యూహాను చూపించిన విధానం కానీ యోహాను గురించి చెప్తూ నా వెనక వచ్చువా అని చెప్పుల వారు ఇప్పకున్నాను యోగిని గాను అని అన్నాడు అని ఆయన మీకు మారు నిమిత్తమై బాప్సం ఇచ్చిండు కానీ మన ప్రభువు పాపక్షమాపణ నిమిత్తమైన బాప్సం ఇచ్చిండు కాబట్టి మారు నిమిత్తమైన భాప్సము ఇప్పుడు పనికిరాదు ఆయన చనిపోయినాక అని జ్ఞాపకం చేసిండు అపోలోకి అప్పుడు ఆత్మ వెలిగింది ఎందుకంటే తీవ్రమైన ఆసక్తి ఉంది కానీ ఈ సత్యాన్ని గ్రహించలేదు అనేక కాలం నుంచి మనలో అనేక మంది ఇంకా త్రిత్వకు చిన్నప్పుడు ఏదో చిలకరింపు పాపంలో ఉన్నాం గానీ నిజంగా మనం వాప్సం పొందలేదు ఆ వాక్యం అపోలో తిరిగి పాపం పొందిం రెండోసారి పౌరులు ఇచ్చాడు ఏ బాప్సం పొందితే అపోలోకి ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సేవలు ఉన్నా పరశుదాత్మ అభిషేకం లేదు ఆ క్షణం పరశుధాత్మ అభిషేకం కలిగి కృపావరలతో నిండి ఆయన తిరిగి ఎంతో ఆసక్తితో సేవ చేసుకుంటా ఆయన జీవితం ఎంతో ధన్యమైంది ఆ దశ ఆ కాలములో పౌలు దొరకడము అది దేవుని నడిపింపు మన జీవితంలో కూడా అంతే అనేక మనకు రవ్వే ఈ వాక్యాలను నడిపిస్తున్నాడు మనకి ఆ రీతిగా నడిపించి మనల్ని ఆయన సన్నిధికి నడిపించుకున్నాడు చూడండి ఆయన చెప్పింది గనక పాపము కలుగు భ్రమ ఇదంతా భ్రమ పాపం అనేది భ్రమతో నడిపిస్తుంది మీలో ఎవడను కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే బైబుల్ అంతటా నేడు అనేది ఇంపార్టెంట్ రేపు కాదు నిన్న అయిపోయింది దాని గురించి చింతించద్దు రేపు ఏం జరగబోతుందో మనకు తెలియదు కాబట్టి నేడు అనేది చాలా ఇంపార్టెంట్ నేను అది చాలా చాలా జాగ్రత్తగా నా జీవితంలో దాన్ని అవలంబించుకున్నా ఈ రోజు ఎంత ఆలస్యమైనా ఆ పని ముగించుకుంటే నేను ఎంత అయినా ఎంత ఉన్న గానీ ఈ రోజు స్టార్ట్ చేసిన పని ఈ రోజు కంప్లీట్ కావాలి రేపు పోస్ట్ పోన్ చేసుకుంటే అది గానే కాదు రేపు నేను చూసిన ఎన్నిసార్లు కాబట్ నేడే రక్షణ దినం నేడు మీరు దేవుని యొక్క విమోచన చూస్తారన్నాడు మోషే ఈ రోజు మీరు దేవుని యొక్క అద్భుతం చూడబోతున్నారు నేడు అనేది చాలా ప్రాముఖ్యమైనది మనం కూడా ఈ దినం మనం తీర్మానించుకోవాలి అంతే రేపు అనేది ఎట్లుంటుందో మన పరిస్థితి మన జీవితంలో తెలియదు కాబట్టి మన వాక్యం ముగించుకోక ముందు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ది చెప్పుకునుడి ప్రతి దినము మీకు అవసరం ఇది ఒకరికొకటి బుద్ధి చెప్పుకునుడు దేవుని వాక్యం చెప్పుకోండి బుద్ధి చెప్పడం అంటే ఇటు చేకర అట్రా అనేది కాదు గోటిలాడకరా అనేది కాదు సినిమా జీవకరా అనేది కాదు బుద్ధి చెప్పడం అంటే దేవుని వాక్యం చెప్పడం ఎందుకంటే ఆయననే బుద్ధి కదా బుద్ధి జ్ఞానంలో ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయన వాక్యం చెప్పడం బుద్ధి చెప్పడం అంటే అది ఆ విషయం బాగా తెలుసుకోండి మన ప్రభు గురించి మనము అనేకులకు చెప్తానే ఉండాలి ప్రతి దినము ఒకరినొకటి బుద్ధి చెప్పుకును ఏలైన మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత ము గట్టిగా చేపట్టిన ఇడలనే రక్షణ పోగొట్టుకోవాలంటే ఇదొక మార్గం అంత వరకు గట్టిగా చేపట్టకపోతే కచ్చితంగా పోతారు నరకానికి అన్న విషయం పౌలిక జ్ఞాపకం చేస్తుండూ ఎవరుగా చెప్పాడు నేను విన్న ఒక పాస్వర్డ్ చెప్తుంటే మీరు ఒకసారి రక్షణ పొందితే మీరు ఎట్లున్నా దేవుడు మిమ్మల్ని పర్వక తీసుకెళ్తాడు అది మోసంతో గుండె బోధ దానికి ముప్పై రూపాయలు పెట్టి సిడీగా ఉంటారు మీరు మనం ఇక్కడ ఫ్రీగా ఇస్తాం వాక్యాలు ఫ్రీగా పంచుతాం ఫ్రీగా ఇంటర్నెట్ అంతా రిలీజ్ చేసినాం యూట్యూబ్ లో కూడా వాక్యాలు నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి యూట్యూబ్ చాలా సున్నాసం కదా ఎవరికైనా యూట్యూబ్ అంటే ఇష్టం యవనస్తులకి కాబట్టి యూట్యూబ్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ కేబిపిఎం అని కొడితే మన వాక్యాలు మై మీ కాకు వాక్యాలన్నీ పెట్టేస్తాం ఆల్రెడీ పద్నాలుగు గంటల వాక్యాలు కాబట్టి మీరు ఇక మీదట ఎవరికైనా చెప్పాలంటే యూట్యూబ్ కూడా చెప్పొచ్చు స్లోగా ఫేస్బుక్ ఇవన్నీ కూడా వస్తాయి సరే వాటి మీద టైంపాస్ చేయకండి వాక్యూలు ఇవ్వడం కొరికే మనం అది వాడుతున్నాం అంతేగాని దాన్ని లాగిన్ అయిపోయి దాంట్లో టైంపాస్ చేయకండి ఎందుకంటే అక్కడ దుష్టుడు దూరుతూ ఉంటాడు యూట్యూబ్ లో ఫేస్బుక్ లో వాటి అలా ఖచ్చితంగా వాడు దూరిండు కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా వాటి పట్ల ఉండాలి మనం మన పని కేవలం సువర్త ప్రకటించడం కోరిక అంతే అంతేగాని కేబిపిఎం కేఎం యూట్యూబ్ లో కేబిఎం అని కొడితే మన వాక్యాలు ఇక్కడ ఇక్కడ చెప్పబడుతున్న వాక్యాలు అన్నీ ఉన్నాయి సో అక్కడి నుంచి వినచ్చుకోవడం ఎవరన్నా కావాలనుకుంటే అన్నిటికీ ఇంటర్నెట్ అవసరం మీ మొబైల్ ఫోన్ల గానీ మీ కంప్యూటర్ ల గాని ఇంటర్నెట్ ఉంటే అవన్నీ కనెక్ట్ అయిపోతాయి మొదటి నుండి మీకున్న దృఢ విశ్వాసము మీ విశ్వాసము దృఢమైంది షేక్ గావత దేనికి కూడా అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాళివరమయ్యుందము అంటే ఆయనలో భాగంగా ఉంటాం మనం ఆయన విశాంతిలో ఉంటాము ఆయనతో పాటు నిత్యం నివసిస్తాం సియోను పర్వతం మీద గొర్రెల్ల ఎక్కడుంటే మనం అక్కడ ఉంటాం అన్న వ్యాఖ్యలు జ్ఞాపకం కనకి ఒకవేళ విని కోపము పుట్టించిన వారెవరు మోషే చేత నడిపింపబడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారందరే గదా ఎవరి మీద నలభై ఏళ్లు ఆయన కుప్పగించెను పాపము చేసిన వారి మీదనే కదా అరణ్యులకెళ్లి రక్షణానుభవంలో చూసిన వాళ్ళు దేవుని అద్భుతాలు చూసిన వాళ్ళు పాపం చేస్తే వాళ్ళ మీద కోపం చూపించిండు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు వారి శవములు అరణ్యంలో రాలిపోయేను తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసినో అవిధేయులైన వారిని గూర్చియే కదా కాబట్టి ఎవరైతే దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తారో వాళ్ళు ఎవరు కూడా ఆయన విశ్రాంతి ప్రవేశించలేరు జ్ఞానం లేని అపహాసకులు ఎట్టి పరిస్థితుల్లో ఆయన విశ్రాంతి ప్రవేశించలేరు ఎట్టి పరిస్థితుల్లో విశ్రాంతి ప్రవహించలేరు బుద్ధి లేవారు చాలా గొప్ప సమూహము వాళ్ళు సగం సత్యం సగం అబద్దంలో ఉన్నారు మొదటి రెండు గుంపులు సంపూర్ణంగా అబద్దంలో ఉన్నాయి కాబట్టి వాటి గురించి మనం ఏం చేయలేం కానీ మూడవ గుంపు సగం ఇటు సగం అటు ఉంది కొంతసేపు దేవుని వాక్యం వింటే కొంతసేపు ఎందుకు వస్తే తలనొప్పి సర్పలతో కలిసి ఉంటాం అని వాళ్ళ సహవాసం ఉంది వాళ్ళ సహవాసం లెల్ బయట తీసుకురావడానికి దేవుడి ప్రయాసం అందుకొరికే ఈ యొక్క గద్దెంపు పాత కాలంలో పన్నెండు గోత్రికులలో ఒక్క గోత్రం గురించి దేవుడు చాలా ఆసక్తితో ఒక వాక్యాన్ని మనకు చూపిస్తాడు సరే మనకి ఇప్పుడు టైం లేదు గాని మీరు ఇంటి వినంగా చూడండి మొదటి దిన పన్నెండవ అధ్యాయము ముప్పై మూడవ వచనం ముప్పై రెండవ వచనం వచ్చే వారం దానికి సంబంధించిన వాక్యాలు ధీరంగా గణిస్తాం చివరి ఒక్కసారి చూడవ వాక్యం దినవృత్తాంతం మొదటి దినవృత్తాంతం లు అధ్యాయము ముప్పై వచనం ఇషాకారు అన్న గోత్రం కదా పన్నెండు గోత్రాలలో ఇదొక గోత్రం పన్నెండు గోత్రాలంటే యాకోబుకి పన్నెండు మంది మగపిల్లలు కదా పన్నెండు మంది మగపిల్లలు ఒక కుమార్తె అతనికి అయితే ఈ పన్నెండు మంది మొగ పిల్లలలో ఒకడు ఇషాకర్ ఈ యాకోబు మరియు లేయా లకు పుట్టిన వాడు వీళ్ళు ఇషకర్ సరే దానికి సంబంధించిన జేమ్స్ స్ట్రాంగ్ నంబర్ అవన్నీ రాసుకున్నా గానీ యాకోబు మరణించక తన పిల్లలందరినీ పిలిచి ఆశ్రయిస్తాడు ఒక్కొక్కరిని అప్పుడు ఇషాకర్ పిలిచి ఇషాకార్ ఒక గాడిదతో పోలుస్తాడు ఆయన ఆయన ఆశీర్వదంలో నువ్వు గాడిద వంటి అంటాడు అంటే యాకోబుకు తెలియదా అని చెప్తున్నారు గాని ఇషాకారికి గాడిదే గురించి మీకు అందరు తెలుసు మనం దాని గురించి చెడ్డగా మాట్లాడతాం గానీ మన ప్రభు దానిమీద మరణించక ముందు దానిమీద సవారీ చేసుకుంటూ పోయిండు కదా బేత్పగే అనే ప్రాంతానికి వచ్చి అక్కడ గాడిదే గాడిద పిల్ల కట్టబడి ఉండడం దాన్ని విడిపించుకుని శిష్యులు తీసుకొస్తే దానిమీద కూర్చొని అతను ఎరు ఆయన ప్రవేశించినట్టు మనం చూస్తాం కాబట్టి గాడిదేకి సంబంధించిన అంటే గాడిదే అంటే భారం మోసేది అని అర్థం కాబట్టిడిదే ఈ లోకాన్ని అంతా భారం మోసి ఉంటది అందరి సాకాల దగ్గర గాడిదలు ఉంటాయి బట్టలు మోసుకొని పోతాడు దానిమీద రాళ్లు వేస్తారు ఇసురు రాళ్ళు వేస్తారు గాడిదల మీద రకరకాల బరువులు అంటే అది అంత బరువు మోస అంతా గాడిదే అది బరువులు మోసుకుంటూ పోయాడు అన్నట్టు విషయాన్ని జ్ఞాపకం కాబట్టి ఇషాకారు ని గాడితతో కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ దినవృతాంతాలకు వస్తే ఇషాకారు వాళ్ళు ఎట్లా జీవించింది అన్న విషయాన్ని చూపిస్తున్నారు మంది గోత్రాలలో వీళ్ళు ఎట్లా జీవించారు ముప్పై రెండో ముపై ఇకారులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇష్టలు చేయదగినది ఏదో దానిని ఎరిగి ఉన్న అధిపతులు రెండు వందలు సరే ఇష్టకారులో రెండు వందల మంది ఉన్నారంట వాళ్ళ గోత్రంలో వాళ్ళకి ఏముందంట జ్ఞానము సమయోచితమైన జ్ఞానముందంట అంటే వాళ్ళకి ఏ సమయంలో ఏం జరగబోతుందో అన్న జ్ఞానం ఉందంట వాళ్ళకి ఆ రెండు వందల మందికి దాని తర్వాత ఎటువంటి జ్ఞానం ఉందంట ఇస్రాయేలీలు చేయదగినదేదో దాన్ని ఎరిగి ఉన్నారంట ఇస్రాయేలీలు ఏం చేస్తారో ఇస్రాయేల్ ఏం చేయబోతున్నారో వీళ్ళకి తెలిసట ముందే క్రైస్తవులు ఎట్లా జీవిస్తుండ్రో క్రైస్తవులు ఏం చేయబోతున్నారో వీళ్ళకి తెలిసట ముందే ఎవరికైతే ఈ భారం ఉంటుందో మనం దేవుని భారానికి సంబంధించిన వాక్యం కొంత కాలం కిందగా ధ్యానించడం దేవుని యొక్క భారం ఆ వాక్యం పేరు కూడా గాడిదేలాగా భారం మోసే వాళ్ళు వీళ్ళు అంటే గాడిదే లోక ఈ లోకపు భారం అంతా మోస్తది కదా రూపాంతరీతికి చెప్పాలంటే కాబట్టి దేవుని భారాన్ని మోసే మనకు మనకు సమయోచితమైన జ్ఞానం చాలా అవసరం నీకుండాల జ్ఞానం అనే విషయం చెప్తున్నాడు ఇషాకారు పిల్లలకు ఆ జ్ఞానం రెండు మందికి ఆ జ్ఞానం ఉంది ఇఫాల్ పల్లెలు ఎట్లా జీవించబోతున్నారు వాళ్ళు ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో ఎంత భయంకరంగా జీవిస్తారో ఇవన్నీ వీళ్ళకి వివేచించి వివేచనలాగా దేవుడు వాటిని చూపించాడు దేవుడు ప్రతి దశలో తన బిడ్డలకి చూపిస్తూనే ఉంటాడు వాడు ఎవడన గానీ ఏ గోతమ గానీ ఆయన నిండు మనసుతో సేవిస్తే ఆయన ఖచ్చితంగా వాటికి చూపిస్తారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనము నిజంగా ఆయన సన్నిధిలో ఉండాలా ఆయన ఆయన విశాంతిలను ప్రవేశిస్తున్నామా లేదా అన్నది పరిశీలించుకోవాలా ఎప్పుడు పరిశీలించుకుంటాం చూడండి నువ్వు ఈ లోకపు ఎంటర్టైన్మెంట్ లో పడి ఈ లోక ఆశలకు పడి లైఫ్ స్టైల్స్ ఆడంబరంగా జీవించాలా అన్న ఆసక్తితో ఈ లోకంలో అందరు నన్ను దాన్ని నన్ను మెచ్చుకోవాలా అన్న ఆసక్తితో నువ్వు జీవిస్తే మట్టుకు నీలో యథార్థమైన ప్రేమ లేదు ప్రభు పట్ల ఆసక్తి అసలేదు కాబట్టి తీర్మనించుకోవాలి ఈ రోజు నీకు నిజంగా ప్రభు పట్ల అటువంటి తీవ్రమైన ఆసక్తి తీవ్రమైన ప్రేమ ఉందా లేదా నిన్ను పరిశీలించుకో లేక నువ్వు ఆ భ్రష్టత్వంలో ఉన్నవా ఎందుకంటే యుగ సమాప్తిలో అందరూ భ్రష్టత్వంలో పడిపోతారనేసి శిశం రాష్ట పౌలు జ్ఞాపకం చేసింది మనకి అది మనం వచ్చేవారం చూపిస్తాన పౌల్ అని జ్ఞాపకం చేసిన యుగ సమాప్తి ఈ యుగము ఎప్పుడు సమాప్తించబోతుందంటే మొదట భ్రష్టత్వము మహాభ్రష్టత్వము సంభవించాల ఇంగ్లీష్ లో ఏముందంటే ద గ్రేట్ ఫాలోయింగ్ అవే అని అంటే ద గ్రేట్ ఫాలింగ్ అవే ఫాలోయింగ్ అవే అంటే తొట్టిల్లిపోవడం పడిపోవడం గ్రేట్ ఫాలోంగ్ అవే అంటే ప్రపంచం అంతటా మొదట ద గ్రేట్ ఫాలింగ్ అవే అయినాకనే ఈ యుగం సమాప్తి కాబట్టి లోకమంతా తొట్టిల్లిపోవడం అనేది చూస్తున్నాం యుగ సమాప్తిలో క్రైస్తవ జీవితం ఏ రీతిగా తొట్టిల్లిపోద్దు అన్న విషయాన్ని మనకి అక్కడ చూపిస్తున్నాం దేవుడు కాబట్టి మనం మటుకు సిన్సియర్ గా ఆయనని మనము సేవిస్తున్నామా లేదా నిజంగా ప్రేమిస్తున్నామా లేదా ఒక క్షణం ఆగాల ప్రవ్వా ఈరోజు నేను విన్న ఈ వాక్యం ప్రవ్వా నా జీవితాన్ని అవలంబించుకోవాలా ప్రవ్వా నా జీవితంలో మార్పులు తీసుకుని రావాలా ప్రవ్వా నేను నిన్ను మనసు మిమ్మల్ని సేవించాలా అన్న ఆసక్తితో నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు వినవించుకోవాలా ప్రార్థన చేసుకోవాలా ప్రవ్వా నేను ఎన్నో వాక్యాలు వింటున్నా ఎన్నో మర్చిపోతున్నాను గాని ప్రవ్వా ఆ వాక్యం జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాను వాటిని నా జీవితంలో అవలింపించలేకపోతున్నాను ప్రవ్వ నాకు మట్టుకు ఆసక్తి ఉంది ప్రవ్వ నా హృదయాన్ని పరిశీలించండి ప్రవ్వ నాలో ఇంకా ఎంటర్టైన్మెంట్ లైఫ్ ఉంటే నాలో ఇంకా లైఫ్ స్టైల్స్ ఈ లోకానికి అతీతమైన లైఫ్ స్టైల్స్ ఉంటే వాటిని తొలగించి ప్రవ్వా అని మనం ప్రార్థించుకోవాలి ఈ లోకాతీతంగా జీవిస్తే మనం ఖచ్చితంగా నశించుకోయే వాళ్ళమే కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతుండూ మనకు అటువంటి భ్రష్టత్వంతో సహవాసం లేనేలేదు కానీ ఆ భ్రష్టత్వంలో ఉన్న వారిని మనం ఏరీతిగిన మన ప్రభుత్వం వాళ్ళని లాక్కొని రావాలా అటువంటి బారము ఇషాకారున్నది ఇషాకారు కుమారులకున్నది కాబట్టి మనకి ఇచ్చిండు ప్రభు ఆ భారం మనం ఇషాకారు గోతంలో పుట్టకున్నా మనకు ఆ బారాన్ని అనుగ్రహించిండు అటువంటి భారాన్ని అనుగ్రహించిన ప్రభుకి మనం కృతజ్ఞతలు అర్పించుకుందాం ఆ భారానికి తగ్గినట్లు మనం జీవిస్తాం అటువంటి కృప భాగ్యాన్ని మనకు ప్రభు అనుగ్రహించాలి పరిశుధులకు దేవ వదనాలను అయినా ఇషాకారు కుమారులకు సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించినారు ఇస్సల్ ప్రజలు ఏ రీతిగా జీవిస్తున్నారు ఇస్సల్ పేదలు ఏ రీతిగా జీవించబోతున్నారో అన్న విషయాలు వాళ్ళకి మీరు చూపిస్తున్నారు ప్రభా అదే రీతిగా ప్రవ్వ ఏషియా మీరు చూపించినారు అదే రీతిగా ఎహెచ్కె చూపించినారు పన్నెండు గోత్రికలు పెద్దలు ఎంత భయంకరంగా విజృంభించి విచ్చలివిడిగా తిరుగుబాటుతనం చేస్తూ మందిరంలోనే చతుష్పాద జంతువులని విగ్రహాలుగా చేసుకుని వాటికి దూపంలు వేస్తూ వాళ్ళ దయాలని పూజించినారు ప్రవ్వా పరిశుద్ధ మందిరంలో ఏరితీగా తేడా కనిపిస్తులేదు ఈరోజు సంత వీధిలాగా తయారైంది క్రైస్తవ జీవితం అలజడిలతో బాబేలు గోపురంలాగా గలిబిలితో నిండి ఉంది ప్రవ్వ వాటి నుంచి మమ్మల్ని వేరుపరిచి మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసుకున్నారు నిండు మరుస్త మేము సేవించే బిడ్డలుగా తయారు చేయండి పరిశుద్ధతతో మిమ్మల్ని సేవించి వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవమ్యం మేము చేయలాగా సహాయపడండి ప్రవ్వ ఆచారబద్దమైన జీవితం మాకొద్దునైనా సంపూర్ణంగా మిమ్మల్ని స్వీకరించి ఈ లోకాన్ని మేము ధృవీకరించుకొని జీవించే బిడలుగా తయారు ఈ యొక్క సాయంత్రం సమయం ప్రవ్వ మమ్మల్ని అందరినీ ఆశ్రయించండి స్వస్థత దయచేయండి మా జీవితాలలో తండ్రి రావాల్సిన మేలు అనుగ్రహించండి ఆర్థికంగా కుటుంబాలను మెరుగుపరచండి సమాధానం దయచేయండి దృష్టిని గద్దించండి ఎవడు తర్మకుండగానే దుష్టుడు పారిపోవును అని మీరు వాక్యం చూపించినారు యాకూర్ రాసిన పత్రికల్లో వాని పాపాలంలోకి అంచివేయమని ప్రార్థిస్తున్నాం మేం మట్టుకు ప్రవ్వా సర్పంలోని తిలని తొక్కుటకు ఏర్పరచుకోమని వారి బోధని మేము అనేకులకు చూపించాలా వారి మోసాన్ని మేము అనేకులకు చూపించాలా అనేకులను మీ తట్టును నడిపించుకోవాలా ప్రవ్వ అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించి మీరే మహింపొందమని రానయ్యున్న ఏసుక్రీస్తు పరిషత్ నామం ప్రార్థించినాం తండ్రి ఆమెన్